హలోభాధ్యక్ష నిర్వాహ నమస్తే నాకు వచ్చి ఇటువంటి అంశం ఎంసెట్ పరీక్షలు అవసరమ మీ అభిప్రాయం ఏంటి ఉదయాన్నే ఇంట్లో రోటీ తిని కోటీ బస్ ఎక్కి హడాహుడిగా పోటీ ప్రపంచంలో ఉన్న ఈ కాలంలో ఒక పిల్లవాడు కడుపులో ఉండగానే వాణ్ణి ఎంసెట్ రాయించి ఇంజనీరింగ్ చేయించాలా మెడిసిన్ చేయించాలా అన్నటువంటి ఒక పగడ్బందీ విద్యా విధానం అమలవుతున్నటువంటి కాలం ఇది అయితే మన విద్యా ప్రణాళికలో భాగంగా ప్రత్యేకమైనటువంటి సమయంలో పరీక్ష నిర్వహణ అనేటువంటిది ఎంత అవసరమో దానికి కావాల్సినటువంటి భూమికని ముందుగా అంటే ప్రాథమిక పాఠశాల నేపథ్యం నుంచి అలవడింపచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పదో తరగతి వరకు బట్టీకి బట్టి బట్టి ఒక్కసారిగా ఇంటర్మీడియట్లో కూడా జరుగుతున్నటువంటి పని బట్టిని ఆ బట్టీని అక్కడ ఎంసెట్ పరీక్షలో డైరెక్ట్గా ఉన్నటువంటి అంశానికి అక్కడ తను తాను చదువుకున్నటువంటి పుస్తకంలో ఆ వాక్యం ఉంటేనే సమాధానం రాయగలిగేటువంటి పరిస్థితి ఈ కాలంలో ఎంసెట్ పరీక్షలు అవసరమే కానీ ఆ పరీక్షల నిర్వహణకి మూలమైనటువంటి ప్రాథమిక పాఠశాల నేపథ్యం నుంచి అనువర్తిత దృగ్వాణంలో విద్యా విధానం అంటే బాగుంటుంది ఎంసెట్ ఐసెట్ కేసెట్ ఏ సెట్టు రాసినా ఈ వేళ అప్సెంటేజ్ విద్యార్థి కారణం ఏంటి అంటే ఏకాగ్రత లేకపోవడం ఆ ఏకాగ్రత కానీ పట్టుదల ఇటువంటి అంశాలని ప్రాథమిక పాఠశాల నేపథ్యం నుంచి అలవర్చినటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళే కొద్దీ మరింత అవగాహనతోటి ఈ పరీక్షలు రాయగలుగుతారు పరీక్ష అంటే మూడు అక్షరాల యొక్క పదం మూడు అక్షరాల యొక్క పదాన్ని మన వార్షిక పరీక్షల దృష్ట్యా ఆలోచిస్తే మూడు అక్షరాలతోటి మూడే మూడు గంటల్లో మూడు వందల అరవై ఐదు రోజుల విద్యార్థి శ్రమను లెక్కగట్టడం అంటే ఎంతో అవగాహనను అక్కడ ఆ పత్రంలో పొందుపరుస్తారు కాబట్టి పరీక్షకు అన్న ముందు సైద్ధాంతిక భూమిక అవసరం లేవాలమ్మా లేటం అంతా తర్వాత పెట్టుకోండి నచ్చిన పుస్తకం గురించి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చదవలేదా నేను అడగటం ఆవిడ ఏదో సమాధానం చెప్పడం ఇవన్నీ గొడవలేకపోతా కానీ ఇవాడి ఈ టాపిక్ వచ్చి ఎందుకు వచ్చిందో మనం నువ్వేది ఎత్తుకున్నావు ఆ చికని ఓ మంచి పుస్తకం ఏం లేదమ్మా భాగవతం రామాయణం తీసుకుని రెండు పేజీలన్నా చదవాలి అని మొదలైంది రెండు వేల పదిహేనుకో పదహారుకో అయిపోయింది సార్ అని ఇక్కడ ప్రకటించే అవకాశం ఉంటుంది ఇంకెప్పుడు ఇంకే తర్వాత ఎప్పుడు చదువుతాం మనం సార్ చెప్పినట్టుంది నెక్స్ట్ భయం చెప్పదమ్మా అది ప్రా అండర్ మెంబర్స్కి మనస్తే అస్తూ హాబీస్ అంటే ఎన్నో ఉన్నాయి మనం ముఖ్యంగా పుస్తకాలకన్నా పేపర్ చదవడం చాలా పేపర్ చదవడం వల్ల మనకు న్యూస్ అంటే మా ప్రాంతాల్లో ఏమేమి జరుగుతుంది అది ప్రపంచంలో కూడా ఏం జరుగుతుంది మన భారతదేశం ఏమి జరుగుతుంది తెలుస్తుంది అంతేకాకుండా టీవీ చూడడం కూడా నాటం కూడా నాకు చాలా ఇష్టము దాంట్లో కూడా న్యూస్ ఉంటుంది ఇంకా ఎన్నో ఉంటుంది సీరియల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ సీరియల్స్ కొన్ని బాగుంటుంది కొన్ని బాగుంటావు కొంతమంది అంటారు సీరియల్స్ కూడా కూడదు మనకి ఏది మంచి ఏది చెడు అది మనకు తెలుసు కాబట్టి మనం ఇంకొకరికి మనం చెప్పవచ్చు ఇది బాగుంది ఇది బాగాలేదు అనేసి ఇంకా ఏముంది మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సంగీతం ఇష్టము చాలా ఇష్టం మీరు తీసుకున్న సమయం ఒక నిమిషం ఆగండి అని అర్థంలో చెప్పాలి మంచిలా నాకు వచ్చిన అంశము మీ స్నేహితుడు ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారో వివరించండి స్నేహితుడు స్నేహితురాలు అని అంశం చేశానురాలు ఎవరైనా సరే ఎలా ఉండాలి అనుకుంటున్నానంటే నాకు నేను విషయాన్ని చెప్పగలిగి ఉండాలి క్లారిటీ ఉండాలి వాళ్ళకి నేను చెప్పేది వాళ్ళు వినే వినేంత పేషెన్స్ ఉండాలి నాకు నేను వాళ్ళకి అవసరానికి ఉపయోగపడతాను అదేవిధంగా వాళ్ళు కూడా నాకు అన్ని విషయాల్లో కొంత ఉపయోగపడితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాను వాళ్ళు సహాయంలో ఉన్నప్పుడు కూడా స్నేహితులు ఆదుకుంటూ ఉంటారు నేననే కాదు ఎవరైనా సరే సహాయానికి వెళ్తూ ఉండాలి చోటు వారి సహాయానికి ఉపయోగపడుతూ ఉండాలి పెద్ద పెద్ద త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు కానీ అట్లీస్ట్ చిన్న చిన్న వాటికైనా సరే మనిషి ఉపయోగపడుతుంటే మనిషి సాటి మనిషికి ఉపయోగపడుతు ఉంటే బాగుంటుంది స్నేహితుడు అనేవాడు మంచి చెప్పాలి కానీ మంచి ఎక్కువ చెప్పడానికే మ మంచి ఎక్కువ చెప్పాలి చెడు అనేది చెప్పకూడదు మంచి చెడు విచక్షణగా ప్రవర్తిస్తూ ఉండాలి ఏదేదో చెప్తాను ఇది కుమార్ మళ్ళీ నాకు వచ్చినటువంటి అంశము మీకు నచ్చిన సినిమా గురించి చెప్పండి నచ్చిన సినిమా అంటూ ప్రత్యేకించి లేకపోయినా ఇటీవల నేను చూసినటువంటి సినిమా గురించి చెప్తాను ఆ సినిమా నాకు నచ్చింది జీనియస్ అనేటువంటి సినిమా చేశాను అందులో ప్రధానంగా యువత చెడిపోవడానికి ఇంకా ఏవైనా ఏవైనా ముఖ్యమైనటువంటి కారణాల గురించి అందరూ చెప్పారు మూడు ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయని చెప్పారు ఒకటి క్రికెట్ రెండవది రాజకీయాలు మూడవది మొట్టమొదటిది క్రికెట్ గురించి రాజకీయాలను గురించి తర్వాత మూడో విషయం గుర్తుకు రావడం సినిమాలో ప్రధానంగా ఏం చెప్పారు అంటే యువత చెడిపోతూ ఉంటుంది దాన్ని మనం ఎలా బాగుచేయాలి అంటే ప్రధానంగా వ్యక్తి ఆరాధన పైన మీరు చెడిపోతున్నారు క్రికెట్ తీసుకుంటే అందులో వాళ్ళు ఎవరిని అభిమానిస్తున్నారో ఆ అభిమానం గురించి వాళ్ళు ప్రాణాలు తీసుకోవడానికి కూడా వినకాడడం లేదు అని చెప్పారు తర్వాత రాజకీయాలను గురించి చెప్తూ రాజకీయాల్లో వ్యక్తిని ఆరాధించి వాళ్ళు చెడిపోతున్నారు అని చెప్పి ఈ విధంగా ఆ సినిమా మొత్తం ప్రధానంగా యువకులు ప్రత్యేకించి ఒక వ్యక్తిని ఆరాధిస్తూ చెడిపోతున్నారు కాబట్టి వ్యక్తి ఆరాధన చేయకూడదు ఏదైనా వ్యవస్థను కానీ నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి దానికోసం మనం జీవించాలి అని చెప్పి ఆ దర్శక దర్శకుడు ఆ సినిమాలో చూపించాడు కాబట్టి ఆ సినిమా యొక్క నీతి నాకు నచ్చింది ఏంటంటే వ్యక్తి ఆరాధన కాదు వ్యవస్థను ఆరాధించాలి వ్యవస్థను ఆరాధించినప్పుడే అంటే యువత అనేది బాగుపడుతుంది ఈ దేశాన్ని పైకి తీసుకొని వస్తుంది అని చెప్పి ఆ సినిమా యొక్క సారాంశం ఆ సారాంశం నాకు నచ్చడం వల్ల ఆ సినిమా నాకు నచ్చిన సినిమా నా పేరు మల్లేశారు నాకు వచ్చిన అంశం మన దేశ ప్రజాస్వామ్యం సరైన పద్ధతిలో నడుపుస్తుందా తెలిపండి ప్రజాస్వామ్యం అంటే మామూలుగా అప్రమంతంగా నేర్పి ప్రజల చేత ప్రజల కొరకు నడు నడుపుబడేటువంటి ప్రభుత్వము ప్రజాస్వామ్యం అని చెప్పాడు కాకపోతే ఇప్పుడు ఎక్కడ ఎక్కువ డబ్బు ఇక అవలక్షణాలను ఎక్కువగా రాజకీయ ఉపయోగించుకొని సారా ప్యాకెట్లకు ఓటు అమ్ముపోయే స్థితి మన దేశంలో ఉంది అది ఇప్పటి నుంచలో అలాగే ఉంటుంది ప్రజలలో చైతన్యం వచ్చేంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ప్రజల్లో చైతన్యం రావాలి అంటే విద్యను ఎక్కువ మంది విద్యను నేర్చుకొని విచక్షణ జ్ఞానాన్ని కోరుకోకుండా స్వార్థాన్ని తగ్గించుకుంటూ బోర్డులో వేసేటప్పుడు డబ్బులు ఇచ్చిన నాయకులకే ఎదురికేయాలి వాళ్ళ యొక్క మనం మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ను అంటే ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడగలడా అనేటువంటి తెలుసుకొని ఓపు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య యొక్క వ్యాసును పెంచే విధంగా మన భారతదేశంలోని వ్యక్తులు నడిస్తే బాగుంటుంది నేరే నేర పూరిత చర్చ ఉన్న కాకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోవడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం చాలా కృప్తంగా సాగుతున్నారు లక్ష్మీనారాయణ కన్నా ఇక్కడ ఇచ్చిన ప్రాజెక్ట్ అని కాదు వీటికే చాలా కష్టం ఇప్పుడు సినిమా చూడగా టైం ఇస్తే పది నిమిషాలలో మేము పుంజుకుని బతులు కొట్టేస్తాం అది వచ్చిన అంశం ఈనాటి ప్రసారాలు టీవీ ప్రసారాల గురించి వారు టీవీ కసరాల గురించి చూస్తుంటే వారు కేవలం వారి పిఆర్పి రేటింగ్స్ గురించి మాత్రమే ఎక్కువగా పట్టించుకుంటున్నట్టు తెలుస్తుంది వారి పిఆర్పి రేటింగ్స్ కోస్ కోసం మనల్ని ఆకర్షించడానికి ఎటువంటి ఎటువంటి ట్రిక్కులనైనా జరుగుతుంది కేవలం వారి లాభాలను మాత్రమే చూసుకుంటున్నారు సమాజంలో జరిగే నేరాలను అదుపు చేయడం కానీ అదుపు చేసే ప్రోగ్రాంలను ప్రసారం చేయడం కానీ అటువంటివి చేయడం కాకుండా ఏ విధంగా గురుగుణీలు లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు టీవీలకు ఆకర్షితులు అవుతారో ఆ విధమైన ప్రసారాలు అవి మంచివి కావచ్చు చెడు కా చెడు కావచ్చు చెడు చెడు వాటి పట్ల కాబట్టి అవి చెడు చూపించడం వలన మనకి ఎటువంటి ప్రయోజనం లేదని తెలిసినా కూడా వారి బిజినెస్నే చూసుకు కేవలం వారి బిజినెస్ని చూసుకోవడం వలన ఆ చెడు చెడును చెడును చూపించడం వంటివి చేస్తున్నారు వా వాటి పట్ల ఎక్కువ ఆకర్షితులైన యువకులు కానీ మన టీవీ అత్తాకోడల సీరియల్స్ లాంటి వాటివి కానీ టీవీలో చూపించిన ట్రిక్లను ఉపయోగించడం తద్వారా చెడును పెంచుకోవడం చెడును పెంచడం వంటివి జరుగుతున్నాయి ఇంకా చెప్పాలంటే చెడు కాకుండా మంచి చెప్పాలంటే ఈ టీవీ ప్రసారాల్లో ఈ హాస్యాస్పదమైన హాస్యకరమైన సీరియల్స్ని కానీ ప్రసారం చేయడం కానీ మంచి మెసేజ్ ఉన్న కార్యక్రమాలను నిర్వహించడం కానీ అట్ అటును కేవలం మన్ సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రాం ప్రసారం చేయడం వలన సమాజంలో మార్పు ఎంతో కొంత ఎంతో కొంత వస్తుంది అంతేకాకుండా మాతృభాష పరిరక్షణకి సంబంధించిన సంబంధించిన ప్రోగ్రాంలను మాతృభాషల్లోనే ప్రోగ్రాంలను చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నా వారు వేరే భాష పట్ల వారు పేరే ప్యాక్ పట్ల వారికి వచ్చే పట్ల మాత్రమే చూసుకుంటున్నాము నాకు ఈ ధోరణి మా నా కృతజ్ఞతలు హరిప్రసాద్ గారు ఈనాడు ఎక్కువ వస్తుంది ఈనాటి విద్యార్థులకు సామాజిక జ్ఞానము తక్కువగా కూరుగుతుంది అన్నారు ముఖ్య నాటి విద్యార్థులు సామాజిక జ్ఞానం తక్కువ ఉంది అంటే తక్కువని అంటానికి లేదు సామాజిక జ్ఞానం అనేటువంటిది ఇవాళ రేపు తక్కువ ఎక్కువ అని అసలు అందంటే ఇవాళ రేపు అనేక రకమైనటువంటి ప్రసారాలు ఇప్పుడు కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కొంత జ్ఞానాన్ని ప్రసారిస్తాయి ఇవాళ రేపు అసలు యాక్చువల్గా పెద్దవాళ్ళకంటే కూడా చిన్నవాళ్ళకే ఎక్కువ వీళ్ళ విషయాలు బాగా తెలుస్తున్నా కదా ఎందుకంటే మా మైండ్ పక్కన పెట్టుకున్న అడుగు మా ఈ అతను ఈ ల్యాప్టాపు ఇదంతా కూడా ఆపరేట్ చేసుకోవాలని ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉంటాయి అది అంటే తక్కువ చాలు సామాజిక జ్ఞానం లేదు అని అంటానికి వీల్లేదు అయితే దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు అనేటటువంటిది అది రాజల్లో ఉన్నటువంటి మంచి చదువుని ఎట్లా తెలుసుకొని నేను తెలుసుకున్న దాన్ని ఎట్లా వినియోగించుకుంటున్నారు ఎక్స్పెషల్గా ఈ యువత కానీ వాళ్ళు కానీ సామస్త జ్ఞానం జ్ఞానంలో తప్పులు జ్ఞానం బాగానే సంపాదించుకుంటున్నారు కానీ దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి విశాఖ గారు చెందాడు పడుతు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు ఎప్పుడు ఆయన ఒకటే చెప్తారు యువత బాగుండాలి మీరు చదువుకునే రోజుల్లో బాగా చదువుకోండి తర్వాత జాబ్స్కి దానికి వెళ్ళి కాల్ అయ్యింది అంటారు అయితే నేను జ్ఞానము డెవలప్ అవుతుంది కానీ ఇష్యూస్ అవుతుందని నా యొక్క అనుకుంటారు నిర్వాహక మిత్రులారా మీరు ఏ విధమైన పాటలు అంటే ఇష్టపడతారు ఎందుకో తెలుపండి అని చెప్పరు పాటలు అంటే ఇష్టమని ఏ విధమైన పాటలు అంటే ఒక రకంగా చూస్తే అన్ని విధాల పాటలు అని చెప్పని కానీ నాకేమనిపిస్తుంది అంటే ముఖ్యంగా సాహిత్యంలో బలం ఉండాలి వాణిలు సమకూరుస్తారే అందులో అర్థవంతమైన ఆహ్లాదముని కలిగించేలా చెవులకు ఇప్పుగా ఉండేటువంటి బాణీలు ఉండాలి వాద్య సం సమ్మేళనం అంటే ఆర్కెస్ట్రా చక్కగా ఉండాలి ఆ పాడిన వాళ్ళు అద్భుతంగా పాడాలి అర్థవంతంగా పాడాలి ఇవన్నీ సమకూరినప్పుడు కొన్ని మెలోడియస్ సాంగ్స్ మనకు మిగిలిపోతాయి ఆపాత మధురాలు ఆపాత గీతాలు అని చెప్పినప్పుడప్పుడు నేను అనుకుంటాను కార్యక్రమాలు వస్తూ ఉంటాయి అలా ఆ పాట వింటే అంటే కేవలం పాత పాటలేనా కొత్త పాటలు కావా అంటే పాత కొత్త కాదు అక్కడ కావాల్సింది ఇప్పుడు ఉదాహరణకి ఒక ఐదారు ఎనిమిది సంవత్సరాల క్రితం సినిమా అనుకుంటాను సీతారామయ్య గారి మనోవరాలు సీతారామయ్య గారి మనవరాల్లో నైన్టీ వన్ నాకు గుర్తు లేదు మేము ఫోన్లే అమ్మా బాగా గుర్తు అవి నేను అంటే పూచింది పూచింది పునాగా కూచింతవ్విందిగా అంటే నేను ఆ పాట విని ఆ తర్వాత విని ఆ తర్వాత అర్థం చేసుకోవడానికి ఆలోచించి ప్రయత్నం చేసి ఏముంది అందులో ఆ సింప్లిసిటీనే బ్యూటీ ఆ మ్యూజిక్ కుదిరింది ఆ మ్యూజిక్ కుదిరింది అంటే నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే అందమే ఆనందం ఆ ఆనందమే జీవితం అక్రందం లాంటి పాత పాటల్లో ఉన్నటువంటి మాధుర్యం అక్కడికా కొంచెం భావాల లోతు ఒక మంచి పకడబంధితనం ఈ పాటలు అంతగా లేదు కానీ ఆ పదాలు అలతి అలతి పదాలని చెప్పని అంటారే అలా చాలా చక్కగా ఉన్నట్టు నాకు అనిపించింది అందుకని నేను కాస్త పాటలు వింటాను పాటలు ఇష్టపడతాను పాటలు పాడి మాత్రం జనాన్ని పిలిచాను ఇది నా స్వభావం అని చెప్తూ ఇప్పటి ఈ గుష్ఠి కార్యక్రమం ఉంటుంది అయితే ఇక్కడ ఎన్నిక తొందరగా వెళ్ళిపోతారు నాన్న ఈ రెండు బుక్స్ వాళ్ళకి పాస్ ఆన్ ఇప్పుడు ఈ పది మంది మాట్లాడారు ఇప్పుడు ఈ పది మందిలో ఎవరు బాగా మాట్లాడారని అనుకుంటున్నారు అందులో మా దగ్గర ఉండేటువంటి సీనియర్స్ ఇద్దరున్నారుధం గారు రవీంద్ర గారు మిగతా వాళ్ళు ఎవరైతే మీకు బాగున్నారో అనిపిస్తున్నారో వాళ్ళ పేరు రాస్తే ఇంత పెద్ద కాదు మీరు ఎవరైనా అన్నారుగేయచ్చు అట్లాగే మీరు ఇందగ మేడం అన్నారు ఈ సమస్య వస్తే నేను ఇంకా బాగా మాట్లాడేవాడు పెట్టేవాళ్ళం అమ్మా అంటే ఇప్పుడు మాట్లాడినటువంటి పది సమస్యల్లో మీకు వచ్చిన సమస్య కాకుండా ఇంకో సమస్య ఆదరి కూడా సరే అంటే మొట్టమొదటి మాట్లాడినటువంటి పది మందిలో నా పేరు రవీంద్ర పేరు మినహాయించి మిగిలిన ఎనిమిది మందిలో ఎవరు బాగా మాట్లాడారని మీరు భావిస్తారో వారి పేరు కాగితం మీద వ్రాసి ఇచ్చి ఆ తర్వాత మీరు ఒకరిద్దరు మీ ఓపికను బట్టి వచ్చిన విషయాల్లో నాకు అని లేక కొంచెం ఆలస్యమైంది కానీ ఇంకో రెండు పాయింట్స్ నేను చెప్పవలసి ఉన్నాయనే భావన కనుకున్నట్లయితే ఆ ఆలోచనల్ని చెప్పుకోవచ్చును ఇద్దరికి ఉపన్యాస కే కాగితం ఇచ్చిన వ్యక్తి పేరు సంతకం పెట్టనక్కరలేదు అది నువ్వు అడుగుతున్నది పేరు కావచ్చు చెప్తాను మంజుల ఇందా రాసుకున్నారు పేరు చెప్పారు రాసుకున్నారు ముందు ఒక విషయం గమనించండి అంటే నేను ఎందుకు ఒక పాయింట్ని తీసుకుని మీ వర్క్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానో గమనించండి అమ్మాయి మంజులకు ఓ టాపిక్ వచ్చింది మీకు స్నేహితుడిలో నచ్చే క్లెక్ స్నేహితురాల్లో నచ్చే అంశాలు చెప్పండి అని నన్ను అడిగితే పెద్ద కష్టమైన టాపిక్ మాత్రమే కాదు మామూలు పరిస్థితుల్లో చేతి కాదు నిల్చున్నారు ఒక నిమిషం ముప్పై సెకండ్లో ఏదో మాట్లాడేశారు మాట్లాడేసిన తర్వాత ఏమిటి కూర్చొని ప్రయత్నం చేయాలి కదా నేను అనుకుంటున్నాను కూర్చుని కూర్చున్న కూర్చు తర్వాత ఇప్పుడు నాకు అని అన్నారు ఇది ఒక నిమిషం అనలైజ్ చేయండి తెలియని పాయింట్ క్లిష్టమైన విషయం అయితే ఎవ్వరూ దాన్ని అర్జెంటుగా ఇంకో అరగంట టైం ఇచ్చినా ఆ పాయింట్ తెలియదు మనకు ఎందుకంటే విషయం తెలియదు కాబట్టి అంటే లేచి నిల్చున్నప్పుడు ది స్పీడ్ యూ క్యాన్ ఫోర్స్ యువర్ ఎర్లియర్ నాలెడ్జ్ టు కమౌట్ టు యువర్ రెస్క్యూ ఎట్ ది నిక్ ఆఫ్ ది మూమెంట్ దాట్ ఈస్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ సక్సెస్ ఇంటర్వ్యూలో ఇందాక వేరే సందర్భంలో మా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఒక మార్క్స్ చెప్పాడు ఏం చెప్పాడు ఆయన మూడు గంటల్లో టెస్ట్ చేస్తారు సంవత్సరం అంతా చదివింది అందులో లోపభోషిష్టమైన విధానం కాదని చెప్పి అర్థం మూడు గంటలు వద్దు ఆరు గంటలు సరిపోతుందా అది కావాలని విమర్శనాత్మకంగా పాయింట్ రేట్ చేస్తున్నా పోది తొమ్మిది గంటలు పరీక్ష పెడదామా ఒక్కో పేపర్కి తొమ్మిది గంటలు పొద్దుపోని పన్నెండు గంటలు పెడదామా పోని వారం ఎనిమిది రోజులు మూడేదు గంటల చొప్పున ఇరవై నాలుగు గంటలు పరీక్ష పెడదామా అంటే నేను ఎందుకంటున్నానంటే అదొక వడపోత కార్యక్రమం అలానే ఈ టాపిక్ దగ్గర ఏంటంటే ఆ క్షణంలో ఎంత ఫోర్స్తో మీరు రికలెక్ట్ చేయగలిగారు అదే అంటే సత్యస్ఫూర్తి స్పాంటేరియటీ సత్య స్ఫూర్తి అని కూడా అంటే నచ్చిన పుస్తకం అని చెప్పాను సార్ దాని గురించి నేను ఎంతైనా చెప్పగలను అనిపిస్తున్నా ఎందుకు మీ పుస్తకం చదివి అలవాటు ఉన్నందుకు అంటే ఇప్పుడు అయింది అర్థమైంది ఇప్పుడు ఇక్కడ బావింటేంటే అది నేను తప్పట్టడం అన్న నచ్చిన పుస్తకం చెప్పండి అని ఆవిడకి ఎందుకు వచ్చింది అంటే ఆ తర్వాత నేను రామాయణము భాగవతం చదవటం మొదలెట్టు తల్లి అని చెప్పాను కదా అందుకని ఆవిడండి అవసరం మీకు స్నేహితులు లేక స్నేహితురాల్లో నచ్చిన విషయాలు చెప్పండి అని మీకు ఎందుకు వచ్చింది ఆ టాపిక్ ఆ తర్వాత కూర్చుని మీరు ఏమన్నారు నాకు స్నేహితులు తక్కువండి అన్నారు అందుకని మీకు ఆ టాపిక్ వచ్చింది ఇట్స్ రేర్ కోఇన్సిడెన్సెస్ మనకు తెలియవు ఎందుకు కలుస్తాము ఎందుకు ఎవరితో పరిచయం ఏర్పడుతుందో ఎందుకు ఏ టాపిక్ ఉంటుందో ఏమిటో చెప్పం అవి జ్యోతిష్యంగా అవుతోంది అనుకుంటున్నాను ఆ తర్వాత ఎప్పుడో చెప్పు మన ఇది కృష్ణమూర్తి గారి ప్రశ్న ఒకటి ఉంది ఎక్కడ చెప్తున్నారో నాకు తెలియదు నువ్వు జ్యోతిష్యాన్ని చదివిన తర్వాత ఈ టాపిక్ ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఫలానా వ్యక్తికి ఎందుకు రావాలి ఆ స్లిప్ ఇంకొకరు ఎందుకు తీయకూడదు నా పాయింట్ అర్థమైందా అంతే అనేది చెప్తారు కృష్ణమూర్తి పద్ధతి చెప్పినట్టు ఉండే వాళ్ళని అడుగు ఇక్కడ మనది అనంత రాసుకొచ్చినటువంటి టాపిక్స్లలో ఫలానా వ్యక్తికి చదువుకు సంబంధించిన విషయం వస్తుంది అని ఆయన చెప్పగలుగుతారు ఆ టైం కనుక మీరు ఇస్తే ఫలానా వ్యక్తికి ఈ రకమైన ఫీల్డ్ బ్రాడ్గా కరెక్ట్గా టాపిక్ ఇదే క్వశ్చన్ పేపర్లు ఇచ్చేరు కానీ టాపిక్ చెప్పగలుగుతారు ఆ సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఒకటి తర్వాత తెలుసు లక్షులు ఉన్నారు అది వేరే సరే కృష్ణమూర్తి పద్ధతి అని అంటారు కృష్ణమూర్తి గారు ఇప్పుడు లేరు అది వేరే విషయం దృష్ణ శాస్త్రం అని అంటారు కృష్ణమూర్తి పద్ధతి అంటారు రేట్ అమ్మా నువ్వు చెప్తుంది ఈ లోపం నువ్వేదో చెయ్యి మీరు ఇప్పుడు మీ స్నేహం రెండు మూడు పాయింట్స్ మాకు చెప్పవలసినవి మేము తెలుసుకోవాల్సినవి మీరు మానేశానన్నారు కదా చెప్పలేకపోయామని అన్నారు కదా నచ్చిన పుస్తకం చెప్పిన వింటాం నేను ఎందుకంటే ఇచ్చేసే అంటే తీసుకెళ్ళాం తీసుకెళ్ళండి పోనీ తీసుకెళ్ళండి అంటే వర్క్ డన్ ఈ ఇంపార్టెంట్ ఒక్క నిమిషం ఉండి వెళ్ళండి అది అదైపోయాక వెళ్ళిపోండి మా చెప్పండి పుస్తకం అదే రెండు నిమిషాలు పాటించండి మీకు చెప్పండి పుస్తకం గురించి అంటే చదవడం అనేది ఒక మంచి హాబీ అండి ఏ బుక్ చదువుతున్నావు మనకి నచ్చిన చెప్పాలి అంటున్నాం మనకి నచ్చిన పుస్తకం తీసుకొని చదివే నిజంగా చదివే అలవాటు ఉంటే మాత్రం నిరంతరం చదువుతూనే ఉంటారు దాని మీద బుక్ ఎలా చదవాలి ఇంకా నేనైతే మాత్రం ఎలా చదవాలి అసలు ఏం చదవాలి అదన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటాను ప్రతి బుక్ నుంచి తీసుకుని అందులో ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు నేనేమన్నా ఆర్టికల్ రాయగలనా లేకపోతే నేను బుక్ తయారు చేయగలనా లేకపోతే పది మందికి ఏమైనా చెప్పే అంశం ఏమన్నా ఉందా ఇందులో అనేది పాయింట్అవుట్ చేసుకుని అవన్నీ నేను బుక్లో రాసి పెట్టుకుంటూ ఉంటాను అవి ఆర్టికల్ రూపంలో పంపిస్తూ ఉంటాను లేదంటే ఎవరికైనా ఏదైనా స్కూల్స్లో అలా చెప్పాలనిపించినప్పుడు అవన్నీ ఒక అంశంగా తయారు చేసుకొని దాన్ని వివరించి చెప్తూ ఉంటాను స్కూల్స్లో కూడా అలాగే బుక్కులు అనేసరికి ఇంకా నేను ఎక్కువ తెలుగు బుక్స్ అవి చదువుతూ ఉంటాను ఈ బుక్కులు చదివే వాళ్ళు రకరకాలు ఉంటారు నావల్ చదువుతూ ఉంటారు చాలామంది లే వేరే బుక్స్ కూడా చదువుతుంటారు కానీ నేనైతే మాత్రం ఎక్కువ ఉపయోగమైన ఈ సైకాలజీ టుడే బుక్స్ జనరల్గా వచ్చే చిన్న చిన్న బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటాను జీవన వికాసం పత్రిక ఇంకా చిన్న చిన్న బుక్స్ మ్యాగ్జైన్స్ లాంటివి ఎక్కువగా చదువుతూ ఉంటాను అందులో విషయాలనే అవగాహన చేసుకుంటూ ఉంటాను వీలైనంత వరకు ఆర్టికల్స్ పేపర్స్లో రాయడానికి అట్లా తయారు చేసుకుంటూ ఉంటాను ఇంకేమైనా మంచి విషయాలు కనుక ఉంటే అవి కూడా నోట్లో నోట్ వైజ్గా రాసుకొని వాటిని దగ్గర పెట్టుకొని వాటిని ఫేర్ చేసుకుంటూ ఉంటాను బుక్ రీడింగ్కి అది టైం అనేది ఎంత లేదు అది చదువుతూనే ఉంటాను ఇంకా ఏ బుక్స్ అయినా సరే ఏ బుక్స్ అనేది లేకుండా బుక్స్ చదువుతూనే ఉంటాను మంచి మంచి బుక్స్ కనపడితే చాలు బుక్స్ కొనడం కన్నా నేను చదవడానికి ఎక్కువ ప్రిప ప్రిఫరెన్స్ ఇస్తాను చాలామంది బుక్స్ కొంటూ ఉంటారు కొనగానే వెంటనే పక్కన పడేయడం లేకపోతే తర్వాత చదువుదాం రెండు రోజుల చదువుదాం అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా నేను అసలు ముందు బుక్ కాదు పేపర్లో ఏదైనా విషయం కనపడినా కూడా దాన్ని ముందు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు హిస్ట్రీ బట్టలని వస్తూ ఉంటాయి ఇంట్లో సరదాగా నేను నా చెప్తున్నాను ఆ బట్టలలో పేపర్లలో వచ్చే కూడా నేను ఆ ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే అవి కూడా చదివి అది కట్ చేసేసి లోపల దాచి పెడుతూ ఉంటాను చెప్పాను ఇప్పుడు బీ ఫోకస్ మీకు నచ్చిన పుస్తకం గురించి చెప్పండి అని అమ్మాయికి వచ్చింది అమ్మాయి ఏం చెప్పింది అన్నది కాదు ప్రసెక్ట్ ఆ టాపిక్ నాకు వచ్చి ఉంటేనా ఇంకా బాగా మాట్లాడుతుండేదాన్ని అని అన్నది ఇది సహజం ఇంకొకరికి వచ్చిన టాపిక్ పొరుగెట్టు పులకూరు వచ్చిలాగా ఆ టాపిక్ నాకు వస్తే నా టాపిక్ ని సహజం ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పుస్తకము చదువు రెండు పదాలే తీసుకున్నారు తప్ప ఈ విషయంలో అడిగిన వ్యక్తి యొక్క ఆంతర్యం ఏమిటంటే ఇదిగో నేను కన్యాశుల్కం చదివాను నాకు బాగా నచ్చింది నేను భాగవదని చదివాను నాకు బాగా నచ్చింది నేను ఏదో వారం పీస్ చదివాను నాకు బాగా నచ్చింది అని ఆ పుస్తకం గురించి ఆ రెండు చెప్పమనేదే ప్రశ్న అంతే తప్ప పుస్తకాలు చదవటం గురించి చెప్పండి అని కాదు మీరు నేను తప్పట్టడం అయ్యా మీరు ఎవరు నేను నా వైఫ్ ఇచ్చిన అధికారంతో మాట్లాడుతున్నా ఏ లేదు ఇటు నా పాయింట్ ఏంటంటే హౌ మిల్ అదర్ పీపుల్ జడ్జ్ యూ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ప్రశ్న అడుగుతారండి మీకు అందులో ఇప్పుడు పుస్తక పుస్తకాలు చదవటం గురించి చెప్పండి అంటే మీరు కరెక్ట్ కొన్ని నచ్చిన పుస్తకం గురించి చెప్పండి అన్నప్పుడు డివియేట్ అయిపోయినట్టు ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే చదువుతాను మీరు అప్పుడు దాన్ని చదువుకోవాలి మీరు చదివిన పుస్తకం కాదు నేను ఈ మధ్య చదివిన వ్యాసం గురించి చెప్తాను నేను ఇవాళ చదివిన సంపాదకీయం గురించి చెప్తాను చదువుకోండి కానీ బీ ఫోకస్డ్ ఇచ్చిన టాపిక్కి మీరు డిఫైన్ రీడిఫైన్ చేసుకున్న దానికి కంటెంట్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఉండాలి ఇంటర్వ్యూలో సాధారణంగా ఏమవుతుందంటే ఏదో ఒక ప్రశ్న అడుగుతారు అడిగినప్పుడు అది నేరుగా తెలియదు అనుకోండి ఎదుటవాడు ఈ అడిగిన వాడిని ముంచేయడం కోసం అని చెప్పని ఆ కాటు ఇటు చేసి ద్రావిడ ప్రాణాయామో కాటకరీటమో అంతా చేసి కాంటాక్స్ తిప్పి ఇటు తిప్పి ఏదో చెప్తాడు చెప్పి బాగా మాట్లాడానికి సార్ అనుకుంటాడు ఏం మాట్లాడాడు అడిగిన ప్రశ్నకు నేను నీకు ఇది నువ్వేం మాట్లాడావు నాకేం చెప్తావు ఇంత షార్గా ఆలోచించేటువంటి ప్రపంచం ఎదురుగుండా ఉండే ఉంటుంది అన్న స్తో కనుక మనం చాలా క్లియర్ గా డిఫైన్ చేసుకుంటే విల్ బి ఏబుల్ టు ఇంప్రూవ్ అందుకే నేను కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఇందాక నా థ్యాంక్స్ శుభ హమన్ ఇందాక మనం నిర్వహించుకున్నటువంటి వృప్తగోష్ఠి కార్యక్రమంలో మిత్రుడు లక్ష్మీనారాయణ గారికి ఈ బహుమానం బోర్డని అనుకుంటే రెండోసారో ఏదో నేను అందించడం ఆయన సంస్కృతము తెలుగు ఇనే ఇష్యూ బాగా వచ్చు మంచి కార్యకర్త మన యువ భారతి సన్నిహితుడు ప్రస్తుతం తెలుగు తెలుగులో పిహెచ్డి చేస్తున్నారు ఆయన సంవత్సరం రెండు సంవత్సరాల కాల వ్యవధిలో అది ముగి అది ముగించుకుని డాక్టర్ లక్ష్మీనారాయణ అని గర్వంగా చెప్పగలగాలి శుభం ఇష్యూ ఆల్ ది బెస్ట్ గాట్ బెస్ట్ ఎవరైనా అదే అనుకుంటారు ఎవరైనా అదే అనుకుంటారు ఏం చేద్దాం భగవంతుడు నీకు అలా ఆయుష్ అనుగ్రహించాడు పిల్వరత్వాను గ్రహించాడు రైట్ బాగుందా అమ్మా మీరు వెళ్తానన్నారు ఒకటి యాభై తొమ్మిది కల్లా సీట్లు ప్రయత్నం చేయి ఎందుకంటే నెహ్రూ గారు నెహ్రూ గారంటే ఎవరో తెలుసు కదా తెలుసు కదా ఆయన ఎట్లు కానీ మిస్సెస్ ఆడు అందుకని అందుకని ఎట్లు గారి డెవలప్ ఆవిడ బెటర్ హాఫే కానీ ఆయన బెటర్ ఫ్రూట్ మాత్రం కాదు అందుకని సైకలాజికల్ టెస్టింగ్ ఏదో ఒకటి కంటిన్యూషన్ మే ఫిఫ్త్ రాని మీరు మీరు ఉంటే బాబా ఈ క్లాస్ రూమే అది క్లాస్ అన్ని క్లాస్ రూమ్ అంటే ఇక ఇక నలభై మంది వస్తే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేము నలభై మంది ఇప్పుడు ఒక్క పై రా రెండు వేల ఇది దీని పర్పస్ వేరు డ్రిల్లింగ్ అక్కడేమో పబ్లిక్ లెక్చర్ లాంటిది రైట్ అల్లి థ్యాంక్ సో మచ్ అంతేనా ప్లీజ్ మీరైతే వెళ్తూ వెళ్తూ సెకండ్ హ్యాండ్ పుస్తకం అయినా కొను నువ్వు భగవద్గీత కొను భాగవతం కొను రామాయణం కొను లేదు నవల కొను కానీ రోజుకొక ఐదు నిమిషాలు తెలుగు చదవాలి అంతే లేదు అక్క దగ్గర పుస్తకాలు ఏమైనా ఉంటే తీసేసుకో నువ్వు తీసు తీసుకోమని చెప్పడం కారణం అదే రైట్ అమ్మా శుభం రైట్ రైట్ ఎప్పుడు అంతే ప్రపంచంలో ఇప్పుడు ఇంకొకరు ఎవరైనా లో మీకు ఇవ్వడ్డ టాపిక్ గా ఇంకొకరికి మేము మాట్లాడవచ్చుకున్నామంటే రెండు నిమిషాల పరిమితిలో మాట్లాడవచ్చు మెట్రో ప్రపంచంలో అక్కడి పరిస్థితులు అక్కడ సమాజం అభివృద్ధి చెందిందని మనము చూసుకుంటు అభివృద్ధి పడిందని మనం మమ్మీకి తెలుసు చూస్తున్నాం అలాగే హైదరాబాద్లోని మెట్రో రైలు గురించి మాట్లాడాలంటే హైదరాబాద్లో మెట్రో రైలు మొదలుపెట్టి చాలా చాలా రోజులు అవుతుంది ఈ నెలలు రాజకీయ పరంగా వాళ్ళకి ఏ విధమైన లాభాలు చూసుకుంటున్నారో అవన్నీ పక్కన పెడితే మనకు తెలియని విషయం మెట్రో రైళ్లు వేయడం వలన రవాణా అభివృద్ధి చెందడం వలన రవాణా అభివృద్ధి చెందడం వలన మన టెక్నాలజీ కూడా అభివృ అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను ఒక ప్రాంతంలోని ప్రజలు మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళాలంటే బస్సులు ఈ గవర్నమెంట్ పరంగా చూస్తే ఆర్టీసీ బస్సులైనా ఎక్కువగానే అనుకుంటున్నాను అలాగే మెట్రో రైలు పడిన పడిన పడితే మెట్రో రైలు పడి పడినంత పడితే ఆర్టీ ఆర్టీసీలో కిక్కిన జనం కొద్దిగా తగ్గుతారని భావిస్తున్నాను హైదరాబాద్లో పెరిగిపోతున్న జనం జనం రోజు రోజుకి పెరిగిపోతున్నారు దాంతో రవాణా వ్యవస్థకి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య ఎక్కడ చిన్న యాక్సిడెంట్ అయినా అక్కడ మొత్తం భూమి గుడి గుడిపోవడం ట్రాఫిక్లో తీవ్రమైన అంతరాయం ఏర్పడడం దాని ద్వారా సమయోభావం కలగడం వంటివి మనం హైదరాబాద్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం ప్రపంచ ప్రపంచ స్థాయిలోనే హైదరాబాద్లో ఎక్కువ ఒక ట్రాప్ టైంలో ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయని తెలుస్తుంది అదేవిధంగా బస్ ఈ మెట్రో రైళ్ళు పడడం వలన అటు విద్యార్థులకు ఇటు ఉద్యోగులకు అన్ అందరికీ అందరికీ తమ సమయాన్ని ఆదా చేసి చేసిన చేసిన వాళ్ళు అవుతారు ఈ రోడ్లపై రద్దీ తగ్గడం ఈ వర్షాలు వర్షాకాలం లో రోడ్లపై రోడ్లపై ప్రయాణించడం కాకుండా ఈ మెట్రో రైల్లో వెళ్ళడం వలన అతను జిమ్ము పడకం పడడం వల్ల పడడం ఇటువంటివి కూడా చాలా మేలు కలిగే అంశాలు ఎన్నో ఉన్నాయని నా అభిప్రాయం తెలిపింది అవును మెట్రో వానాకాలంలో మెట్రో రైలు దిగాక మళ్ళీ రోడ్డు మీద నడిచి ఇంటికి చేరుకోవాలి కదా ఎక్కి మెట్రో రైలు అదే అన్నా మెట్రో రైలు ఇప్పుడు గోటీలో బస్ ఎక్కి సికింద్రాబాద్ లో బస్సు ఎక్కుతూ ఉన్నప్పుడు నీళ్లలోంచి ఎక్కాలి దిగుతూ ఉన్నప్పుడు నీళ్లలోకి దిగాలి అన్నది సమస్య కరెక్టే బోటీలో మెట్రో రైలు ఎక్కి సికింద్రాబాద్ లో మెట్రో రైలు దిగితే ఆ కాస్సేపు తప్పించుకున్నాం కానీ దిగాక మరి సిగ్లలో కాల్ పెట్టుకుని దిగాల్సిందే కదా ఈ బండ్లు నడవడంలో వాటిలో ఇప్పుడు ఇప్పుడు బస్సులు ఆగిపోతున్నాయి లేదా ఉండదానికి స్తంభాలు ఎప్పుడైతే లేపామో వీఆర్ లేని సపరేట్ ట్రాక్ ఫర్ నాన్ కంపీటింగ్ హైదరాబాద్లో ప్రపంచంలో బస్సు లోపలికి వర్షపు నీళ్లు ఎందుకు వస్తాయంటే ఆ అద్దాలు అవి డోర్స్ సరిగ్గా ఉండవు కాబట్టి అప్పుడప్పుడు నేను ఎక్కిన రైళ్లలో డోర్లు సరిగ్గా లేనందువల్ల వర్షాకాలం నిక్ గొప్ప సందర్భాలు కూడా ఉన్నాయి మెయింటెనెన్స్ కు సంబంధించిన విషయాలు రైట్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నందుకు నాకు అంటే దారిలో వస్తూనే అనుకున్నాను ఏం చేద్దామని చెప్పలేదు విషయాలు ఎక్కువ మంది సమయం పూర్తిగా వాడుకోలేదు ఇందాక నేను స్నేహం గురించి చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్తామని అనుకున్నా ఊరుకున్నా పాయింట్ వివరిస్తున్నా గమనించండి ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని అనుకున్నాం ట్యాప్ తిప్పితే ఏమవుతుంది మంచి ఫోర్స్గా తీస్తుంది ఓవర్హెడ్ ట్యాంకులో నీళ్లు తగ్గుతున్నా కొద్దీ ట్యాప్లో ధార సన్నబడుతుంది వేగం తగ్గుతుంది ఓవర్హెడ్ ట్యాంకులో నీళ్లు అయిపోతే ట్యాప్ తిప్పినా ఏమీ రాదు ఓవర్హెడ్ ట్యాంకులో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు కూడా ట్యాప్ మూసేసి పెడితే చుక్కరాదు ఎందుకని నీళ్లు లేక ట్యాప్ తిప్పలేదు కాబట్టి ఇది ఉపన్యాసాన్ని అన్వయం చేసుకోండి అక్కడ ఎంతో ఉంది నాకెంతో తెలుసు కానీ ఈ క్షణాన గుర్తుకురాలా కర్ణుడికి అత్యద్భుతమైనటువంటి మేధా సంపత్తి శాపగ్రస్తులు దానివల్ల సమయానికి గుర్తుకురాదు ఊరికే కూర్చుని కబులు చెప్తున్నప్పుడు బ్రహ్మాండంగా గుర్తు వస్తుంది అన్ని మంత్రాలు గుర్తుకొస్తాయి ప్రాణావసాన సమయాన నీకు గుర్తుకురాదు శాపం పెట్టబడింది ఇది మన ప్రాణావసాన సమయాలు కావు కానీ నేనిప్పుడు ఒక టాపిక్ ఎత్తడంతోనే అదేమిటది అక్షయ తూణీరాల నా మనసు పది దిక్కులు పది ప్రశ్నలు గుప్పించవలే అది కృతగోష్ఠ రహస్యం పాటలు ఎలాంటి పాటలు ఇష్టం ఎందువలన అని అడిగాడు పాటలు అంటే గేయాలు లేవా ప్రశ్నలు వేయకు సమాధానం చక్కగా వెళ్ళు పాటలు అంటే సినిమా పాటలేనా ప్రస్తుతం సినిమా పాటే అనుకుందాం లేదు సినిమా పాటలు కానీ ప్రైవేట్ పాటలు లేవా జానపద పాటలు లేవా మరి లేవా కానీ చెప్పుకోవచ్చు అంటే నీకు ఇక్కడ మ్యాథర్ తక్కువ ఉందనుకుందాం సినిమా పాటల గురించి అప్పుడు జానపద పాటల గురించి మరో పాట గురించి సబ్స్టిట్యూషన్ తెచ్చుకో అంటే ఒక పది బాణాలు పది దిగురు కనుక వేస్తే ఒక్కొక్క ప్రశ్నకి ఇంకో రెండో మూడు ప్రశ్నలు ఉప ప్రశ్నలు వేస్తే ఇరవై ముప్పై ప్రశ్నలకు సమాధానం రెండు నిమిషాల్లో చెప్పలేనా నేను అది కాన్ఫిడెన్స్ పెరిగేది అందులో ఉన్నటువంటి సీక్రెట్ ఎలాంటి పాట మైథలాజికల్ సాంగ్స్ తీసుకోవచ్చు శివకామిని చక్కని పాట ఎన్నిసార్లు విన్నా ఎందుకు నిన్న మొన్న కూడా మనకు వినబడింది సీతారాముల కళ్యాణ చూతమురాలండి అని మోనేదో కార్యక్రమానికి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తూ ఇంకో నూరు తరవ తరాల తరువాత కూడా తెలుగుళ్లలో పెళ్లి జరిగినప్పుడు ఈ పాట వినబడుతూ ఉంటుంది అని అంటే ఆ పాటలో గొప్పతనం సంగీతంలోనూ గొప్పతనం బహుశా ఆ పాట రచయిత సీనియర్ వ్రాసింది నేను అనుకుంటే అప్పటికి బహుశా జనాల నోళ్లలో నాటు నాటుతూ ఉన్న నానుతూ ఉన్నటువంటి స్త్రీల పాటల్లో నుంచి అంశాలను ఐడియాలను నేర్చుకునే వ్రాసుంటారు అది ఆయనకు అపూర్వమైన కళా సృష్టి అని చెప్పి నేను అనను అమెరికా అది అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా నేను పాటల గురించి మాట్లాడుతున్నా ప్రోసెస్ గురించి మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు మీకు ఏదైనా విషయం వచ్చింది మీకేం విషయం వచ్చిందన్న సినిమా చూసిన నచ్చిన సినిమా గురించి అని మీకు వచ్చింది నిజానికి సాధారణంగా అందరికీ సినిమాలు చూస్తూనే ఉంటారు నచ్చుతారు కదా ఏదో ఒక నచ్చిన సినిమా గురించి బాధలో కొత్తలో చెప్తారని నా అభిప్రాయం మీకు అనుకోకుండా ఏం జరిగింది నేను సాధారణంగా సినిమాలు చూడను కానీ ఈ మధ్య చూశాను అని మీరు వెంటనే దిగ్గలిగారు జీనియస్లో ఏం నచ్చింది మూడు చెప్పాడని మొదటి రెండో చెప్పారు మూడు రోజు మర్చిపోయారు చెప్తున్నా అవునా ఏదో చెప్పారు అయిపోయింది కూర్చున్నారు రైట్ ఇక్కడ మీరు ఆలోచించండి క్రికెట్ సినిమా రాజకీయాలు కదా రెండు సీలు మర్చిపోయి క్రికెట్ చెప్పారు రాజకీయాలు చెప్పారు సినిమా మర్చిపోయారు నిజానికి ఇది ఒక చట్టం కనుక ఒక ఈక్వేషన్ ఫిట్ చేస్తే క్రికెట్ సినిమాలు రెండు సీలు ఇప్పుడు మనం ఎట్లా హెచ్ టూ అనుకుంటామో సీ టూపీ క్రికెట్ సినిమా పాలిటిక్స్ సి టూ పి అని ఈక్వేషన్ కనుక ఫిట్ చేసుకుంటే జన్ మీరు గురించి ఐదు నిమిషాలు కూడా మాట్లాడగలుగుతారు దీస్ ఆర్ ది ఫిక్స్ దూ హౌ టు a ఇన్ ఆర్డర్ టు బికమ్ ఎ కాన్ఫిడెంట్ స్పీకర్ ఎప్పుడైతే మనకు భగవంతుడిచ్చిన ప్రతిభ మీద మనకు కాస్త సాధన చేసినందువల్ల మన నమ్మకం పెరుగుతుందో ఆ పెరిగిన నమ్మకాన్ని మనం పది దశ దిశల మనం అనేక కార్యరంగాలలో వాడుకోవటానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పింది మీరు చాలా స్థానం అనుకోకపోతే రేపొద్దున మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూలో సమాధానం చెప్పడానికి లాజిక్ ఉపయోగపడుతుంది మీకు ఇంటర్వ్యూలో మేము మామూలుగా చెప్తాం అనమాట కండక్ట్ థింగ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో మేక్ ది క్యాండిడేట్ ఫీల్ కంఫర్టబుల్ కంగారు పెట్టకండి ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టకండి సతాయించకండి కంఫర్టబుల్ గా ఉండేటట్టు చూడండి ఎలా నేను ఆ పుస్తకం టేబుల్ మీద పెట్టు కూర్చోండి ఏడు బయట ఎంత ఎలా ఉంది మంచి తాగుతారా తెచ్చిన మంచినీళ్ళు చెప్పండి ఏడు పేరేటన్నారు మీరే ఊరు ఇలా మొదలెడతారట ఎంత ఫ్రెండ్లీ అయినా ఎప్పటి నుంచి మనకు తెలుసు ఎంత ఇదిగా ఉన్నారంటో మీరు భయం పోయేటట్టు చేసి అప్పుడు అడుగుతావు అనమాట అయ్యా మీరేమిటి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారన్నారు బాగుందండి ఏ సంవత్సరం పాస్ చేయాలి ఇక్కడ ఉంటుంది డేటా మొత్తం మేమేం అడగక్కర్లా అంటే మొట్టమొదట మేము అడిగే ప్రశ్నలకు మీరు చాలా తేలిగ్గా కాన్ఫిడెంట్గా టపీ టై చెప్పేటట్టు అడిగి అవి మీరు చెప్పిన తర్వాత అవును నైన్టీన్ సెవెంటీ సెవెన్ అన్నావు కదా సెవెంటీ సెవెన్ అండి ఇక్కడ రాసుకుంటే బాగుంది మీరు ఏంటి ఏ స్కూల్లో చదివాడు గుంటూరు ఏ గుడు బలానా ఏ స్కూల్ అండి ఏదో టీజెపి తెల్లాకులో జాలయ్య పోలీసులు సుందరం స్కూలా బాగుందండి చాలా మంచి పేరు అది బాగుందని చెప్పిన నేనా ఇప్పుడు నువ్వేదో నాలుగు సబ్జెక్ట్స్ చదివావు కదా ఏ సబ్జెక్టులు అడగమంటావు నువ్వు నాయనో అవిను ఇక్కడ ఇబ్బంది వేరు అవి అంటే ఏ సబ్జెక్టులు అడగాలి కూడా నన్నే అడుగుతున్నాడు ఇప్పుడు నేను నేనేదో నాకు తెలిసిన సబ్జెక్టులో తగులుకుంటే నువ్వు తగ్గబడిపోతావేమో ఆయన తన కదా ఏ సబ్జెక్ట్లో అడగబడి నన్నే అడిగాడు కదా నువ్వు ఒకసారి మీరేమనుకోకపోతే నేను లెక్చరర్ పోస్ట్కి చేసినటువంటి సెలక్షన్స్ కదా సబ్జెక్ట్ అడిగిన తర్వాత ఏ చాప్టర్లో నువ్వే చెప్పున్నాయన మీరు అనుకోవచ్చు ఇంకేముంది సార్ చాలా తేలికాదు చాలా టఫ్ అది ఎంత ఆయుపట్టు ఉండాలి తెలిసినా నీకు ఆ చాప్టర్లో ఆ సబ్జెక్ట్లో ఆ చాప్టర్లో ఒక్క రెండు ప్రశ్నలు అడిగితే తెలిసిపోతుంది నీ స్థాయి అంటూ నువ్వు ఫస్ట్ స్టాప్ అడిగినా నేను టెస్ట్ చేయగలను నువ్వు లాస్ట్ స్టాప్ అడిగినా నేను టెస్ట్ చేయగలను అదే మాట వయస్సు వలలో పెద్దల దగ్గర నేర్చుకునేందు వలన ఇది దిస్ ఈజ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు మేము మిమ్మల్ని టాపిక్ ఇచ్చి అమ్మ నెక్స్ట్ వీక్ మాట్లాడు అంటే ప్రిపేర్ చేస్తారు అది వేరు అప్పటికప్పుడు కొత్త పాత తేడా లేకుండా సజ్జస్ఫూర్తితో మాట్లాడదాం ఎందుకు చెప్తామంటే ద షార్ట్ ట్రీట్మెంట్ ఈస్ నెసరీ ఫర్ యూ టు కమౌట్ కమప్ టేప్ అండ్ కమప్ ఇన్ లైఫ్ అందుకని ఈ కార్యక్రమాలన్నీ ఎన్ని సంవత్సరాలు దాని గురించి ఆలోచించి ఆలోచించి ఆలోచించి దాని వెనకాల ఏమి సైద్ధాంతిక సూత్రాలు ఉన్నాయో నిర్ణయించిన తర్వాత రూపొందించబడిన తోడు ఎమో వాడుకుంటారో వాడుకోరో వాళ్ళు ఇష్టం అనుకోండి మా ప్రయత్నం మేము చేస్తున్నాం పరిచయం చేస్తున్నాం నేమ ఇప్పుడు మిగిలిన మనకు ఉన్నటువంటి వ్యవధికు దాదాపు ఒక అడ్డ ఉంది మీరు ఒక సూచన చేస్తున్నాను మీరు అంగీకరిస్తే ఆ మిగిలిన అడ్డ కార్యక్రమం నిర్వహింది ఏమిటంటే ఆ సూచన ఒక్క ఐదు నిమిషాల పాటు సమయం లోబడుతుంది ఆ సమయంలో మీరు ఆలోచించడానికి వాడుకోండి ఇబ్బంది లేదు వాక్యాల వద్దు దేశం బాగుపడాలంటే వన్ టూ త్రీ ఫోర్ థర్టీ పాయింట్స్ రాయాలి అంత దేశం బాగుపడాలంటే ఏ దేశమైనా ఏ దేశమేగినా ఎందుకు కాలేనా తర్వాత నమస్కారం ముందు భారతదేశం ప్రస్తుతం మనకున్నటువంటి భారతదేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారతదేశం బాగుపడాలంటే లేక ఏ దేశం బాగుపడాలంటే అయ్యా ఇందు రోజు నుంచి కాగితాలు మీకు ఇవ్వబడితే ఈ కాగితాల మీద ఒక రాసి ఇవ్వమని ప్రార్థన వీటన్నింటినీ ఆ తర్వాత మా లక్ష్మీనారాయణకి ఇస్తాను ఆయన ఒక ఎస్ఏగా రూపొందించి ఏమన్నా ఏం చేయాలో తర్వాత ఎందుకంటే మనం నన్ను అనుకున్నాం గుర్తుందా యువత అమ్మా ఒక ఆయుధం అర్చి పెట్టుకుని పాసాన్ చేసే తల్లి ఎవరికన్నా కావాలంటే ఎక్స్ట్రా షీట్స్ నేను ఇస్తాను నేను రాస్తాను అర్చి పెట్టుకుని పాసాన్ చేసే అందరికి వచ్చినట్టేనా ఎట్లా అంటున్నా అప్పుడు నాలుగు ఒకటి నా ఎదుర్కొంటా ఉన్నా గడియారం నాలుగు ఆరుకు నేను హెచ్చరిస్తాను కాంపిటీషన్ కాదు కాబట్టి మీరు ఆపేయన కరలేదు నెంబర్ టూ మీరు రాసింది చదవండి అని చెప్తూ ఉంటారు చెప్తూ ఉన్నప్పుడు మీకు ఇంకొకరిది వచ్చింది రిపీట్ వచ్చినా బాధపడకండి కాంపిటీషన్ కాదు మూడవది ఇప్పుడు వన్ అమ్మాయి చదివింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆయన చదువు ఉన్నప్పుడు ఏదో రిలేటెడ్ గుర్తు వచ్చింది అడిషనల్ పాయింట్ రాసిపెంట్ అంటే యూ క్యాన్ రైట్ కంటిన్యూస్లీ టెల్ ది ప్రోగ్రామ్ ఇస్ ఓవర్ క్లియర్ స్టార్ట్ ఎండింగ్ మాత్రం రాయండి దాని కింద మీ పేరు రాయండి